ఆంధ్ర సాహిత్యంలోనే అపూర్వ ప్రబంధం సౌందరనందం పింగళవారితో కలిసి ఈ ప్రబంధరత్నాన్ని ప్రకాశింపచేసిన కవి శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు అవధాన రణభీరితో ఆంధ్రదేశాన్ని మార్ము రోగించిన తిరుపతి కౌలలో ఒకరైన శ్రీ చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు వీరి గురుదేవులు శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు తమ గురుదేవుల సాహితీ జీవనం గురించి ఆకాశవాణిలో ఒకప్పుడు ఇలా వివరించారు శాస్త్రిగారు గారు పద్యం చెప్పిన ప్రసంగం చేసినా అందులో ప్రధాన వస్తువు వక్రోక్తి చమత్కృతి హాస్యమును వారి ప్రసంగాలలో దొరలే ఈ చమత్కారోక్తులనే పద్యాల్లో నిబంధించేవారు పద్యశైలి ప్రసంగ సన్నిహితంగా ఉండాలని వర్డ్స్ వర్తు చెప్పిన మాట శాస్త్రి గారి కవిత్వ ఇష్ట సరిపోతుంది మామూలు మాటల్లోనే బోరుడు వ్యంజన్ చమత్కారము ఇమిడ్చి వారు ఆశ్రమంగా వాటిని పద్యాల్లో వారు వాడే లోక్తులు ఇన్ని అన్ని కాదు అవి పద్యాల్లో ఇట అయి అందుకనే వారు కవిత్వంలో ధారాశుద్ధికి ఉక్కిలి ప్రేమించేవారు ఇది విషయాంతరం సభారంగము అంటే శాస్త్రి గారిది ప్రధానంగా సాహిత్య సభారంగమే అనుకోవాలి అవి ముఖ్యంగా రాజసభలు ఎడపాదడపా అవధాన సభలోను మొలకు నీరు కావి మెడలో రుద్రాక్ష పేరుతో ముక్కు తుడుచుకోవడానికి చేతిలో అంగవస్త్రంతో కాళ్లను పాపోసులతో చేతికర్రల ఓతతో శాస్త్రి గారు సభారంగానికి ఎక్కేసరికి సభలో జనానికి ఒక్కసారి ఊపిరి వచ్చినట్లయి చప్పట్ల వర్షం కురిసేది ఈ లోపల శాస్త్రి రెండు నుంచి పొడుముకాయ తీసి నెమ్మదిగా చేతిలో నస్యం విదుల్చుకుని ఆ నస్యం పట్టు ముక్కులకు ఎక్కించకుండానే గమ్మున ఏదో పద్యం ఎత్తుకునేవారు ఆ పద్యంతో కట్టుకట్టినట్లయి సభయావత్తు నిస్తరంగా సముద్రం అయ్యేది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 ఎదుటివారి మనస్సునవ్వకుండా ఖండనాన్ని హాస్యోక్తులతో పొలిగి పెట్టుతూ మండనాన్ని సూటి మాటలతో కాకుండా వక్రోక్తులతో వెలారుస్తూ అది హరికతో పురాణ ఉపన్యాసమో తెలియకుండా సభ్యులకు ప్రొద్దుపోకను కూర్చి గమనమే లేకుండా మధ్య పద్యాలతో పాటలతో శుద్ధులతో శ్లోకాలతో హాస్యరస తరంగాలలో ఊగిస్తూ మాట్లాడుకుంటూ పోయేవారు శాస్త్రి